పుట్టించిన హరి పురిమేపు రక్షించుగా కథడు కట్టడి జీవుడు కానక నోళ్ళు తెట్ట తెరువునకు తెరచీగా అంతరాత్మతను నట్టే మరచేనా చింతలో పెరేచీగా పంతపు జీవుడు భ్రమసి సందుసుడి దొంతులు దొబ్బుచు దురిగాక నసలవరాసినవి వ్రాసినవి నోమించుగాక అతడు ఎసగిన శ్రీవెంకటేశ్వరుడు విసుగగ జీవుడు వీరిడి మాయల అసురుసురైతాను అలసిగాక